సంకీర్తనము దొరక మా పాలికి కందువయ్యర్థము దరిదాప్యుండిన తత్వార్థము తిరముగనల్లదీవి తెచ్చిన అర్థమిదివో విరజ మోడరేవున వెళ్ళినర్ధము పరమభాగవతులు పాకినర్థమిదివో పురుషోత్తముడనేటి పురుషార్థము చందపు వేదముల శాసనము వేసిన నర్థము ముందు సుముద్రలకెల్లా మొదలర్థము అందరి ఆత్మలనేటి అంగళ్లలోని అర్థము ఎందు సహస్రనామపుటెన్నికర్థము పొలచి బ్రహ్మాండముల అర్థము ఇల నిహపరములకెక్కినర్థము యలమిహీనునైనా ఎక్కుడు చేసేయర్థము అలరి శ్రీవెంకటేశుడైన అర్థము